ైబిలు రెండు రాజ్యాంగ చట్టాలకు సంబంధించిన గ్రంథం రాజ్యాంగ చట్టము రాజ్యం నడవడానికి ఏర్పాటు చేసుకున్న చట్టాన్ని రాజ్యాంగ చట్టం అంటారు ఒక జనానికి ఒక దేశానికి ఒక ప్రజకు ఒక రాజ్యాంగ చట్టం ఈ రాజ్యాంగ చట్టం ప్రకారం బ్రతికే మనుషులు రాజ్య అధికారం కింద జీవితాన్ని కొనసాగించేవారు మొదటి రాజ్యాంగ చట్టము పాతలివ్ ధర్మశాస్త్రం అది ఇస్రాయల్తో దేవుడు చేస్తున్న నిబంధనకు సంబంధించింది రెండవ రాజ్యాంగ చట్టము క్రీస్తు యొక్క రాజ్యాంగ చట్టం క్రొత్త నిబంధన క్రైస్తవులు క్రొత్త నిబంధన ప్రకారం జీవించడానికి పిలువబడిన వారై ఉన్నారు ధర్మశాస్త్ర బ్యాక్గ్రౌండ్లో దేవుని సముఖ మనుషుల ప్రవర్తించాలో తెలుసుకోవడానికి అనుగుణ్యంగా ధర్మశాస్త్రము సహకారిగా క్రైస్తవులకు సహకారిగా ఉంది పూర్వమందు రాయబడినవి మనకు బోధ కలుగుతూ రాయబడిన కార్యక్రమాలు రోమేలకు పదిహేను అధ్యాయం నాలుగో వచ్చిన రాబడి ఉంది రోబేలకు పదిహేను అధ్యాయం పూర్వకాలం రాయబడిన సంగతులు గురించి మాట్లాడుతున్నాడు ఆయన పద్నా అధ్యాయం నాలుగో వచ్చిన తదు గ్రంథం తీసి రాయబడవల్ బోధకలు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడ్డాయి అనుసరించడానికి రాయబడినాయి కా బోధ కలుగున రాయబడినాయి ఇది పూర్వ మందు రాయబడిన సంగతిలో మాట్లాడి పత్తరివంధన సమాచారం కాదు పత్తి బంధనలో కూడా పూర్వ బంధులు రాయబడినాయి కలిపి ఎందుకు ఇచ్చాడు అంటే పూర్వ మందు రాయబడినాయి మనకు బోధకర వినిమిత్రం రాయబడి ఉన్నాయి మనకు మార్గదర్శకాలుగా ఉండడానికి రాయబడినాయి మొదలు కొరింతి పదో అధ్యాయం ఆరో వచ్చిన నుండి మొదలు కొరింతి పదో అధ్యాయము ఆరో వచ్చిన సి వారు ఆశించిన ప్రకారము వారు ఆశించిన ప్రకారం మనం వాటిని ఆశింపన్నట్టు ఈ సంగతులు మనకు జనుడుటకుంటే ఆడుటకున్నట్టు వారిలో కొందరివలే విగ్రహకుల విగ్రహారధకులండి మరియు వారి వల్ వారిలో కొందరు విభించినందు దినమున ఇరవది మూడు వేల మంది మూడు వేల మంది వచ్చారు వారిలో కొందరు శోధించి సర్పించదు నశించింది మీరు సర్వకుడి కాబట్టి పాత నిబంధనలో జరిగిన కార్యక్రమాలు కృత నిబంధన వారికి బుద్ధి కలగటానికి బోధ కలగటానికి రాయబడి ఉన్నాయి పాత నిబంధన అనుసరించడానికి మనకు రాయబడి ఇవ్వలేదు క్రైవ్డు పాత నిబంధన సంబంధులు కాత నిబంధం చదివేటప్పుడు నెక్స్ట్ కొన్ని సంగతి కరెక్ట్గా తెలియాలా రెండవ కొరింతి మూడో అధ్యాయం పదో వచ్చిన రబ్బడిని చదువుతాం రెండవ కొరింతి మూడో అధ్యాయం పదో వచ్చిన నుండి చదువునా అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుకు చదివేశాయి పన్నెండో పన్నెండు అసలా మహిమ కలగా చేయబడినది అంటే ధర్మశాస్త్రము ఈ విషయంలో మహిమగా అండి తగ్గిపో మహిమ కలగా ఉండలేదు అది తగ్గిపోయేది ధర్మశాస్త్రము తగ్గిపోయేది మహిమ కలిగి మరిచుండేది పత్తి వంద నిలుచుండేది నిల్చుండే మరి ఎక్కువ మహిమ కలిగి పత్తి వందనా ఇంటి నిరీక్షణ గవరమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము మరియు వారి మనుషులు కఠిన వారి మనుషులు కఠినములైన మనుషులు అనమాట వాళ్ళ ముసుకెళ్సుకొని బ్రతుకుతారు పాతలి మందులు అనుసరించే వాళ్ళు ఈ రోజుకి క్రైస్తువులను పేరు చెప్పుకుంటూ పాతలి మందులను అనుసరించే వాళ్ళు ముసుగు కాబట్టి పాత నిబంధన మనకు సంబంధించింది కాదు రాయబడిన ఉద్దేశం ఏంటో తెలియజేశాడు మనకు బోధ కలుగుటకాయ బుద్ధి కలుగుటకాయ వాటి నుండి మీరు పాఠాలు నేర్చుకోండి శనగొద్దు విభిచరించవద్దు నువ్వు చేయవద్దు అది చేయొద్దు తీసేయద్దు తిరుగుపరచేయద్దు అని సమాచారం రాబండి రాబడి వాడికి బోధ కలుగుటబడి ఉన్నాయి యుగవం మనకు బుద్ధి కలుగుటై ఉన్నాయి కాబట్టి పాతకి వంద లేఖనాల దగ్గరికి మనం పెడుతున్నాం పాత వంద లేఖనాలు ముప్పై తొమ్మిది పుస్తకాలలో దాఖలు చేయబడి ఉన్నాయి ముప్పై తొమ్మిది పుస్తకాలు ఒక సిట్టింగ్లోనే అయిపోతాయి మనకి ఇప్పుడు చెప్పేస్తా ఈ ముప్పై పుస్తకాలు నాలుగు వేల సంవత్సరాల గాథను తెలియజేయడానికి ఉద్దేశించబడింది సృష్టిని మొదలుపెట్టేస్తే సృష్టి తర్వాత మానవ జాతులు కూర్చున్న నాలుగు వేల సంవత్సరాల చరిత్ర దాఖలు చేయబడింది పద్పాత నిబంధనలో రోమిలకు ఐదో అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన రేపబడి ఉంది రోమిలకు అధ్యాయం వచ్చిన మాట్లాడుతున్నాను ఆదాము చేసిన అతిక్రమం చేయని వారి మీద కూడా ధర్మశాస్త్రోగంలో ఏర్బడి చేసింది అన్నాడు మరణం ఏర్బడిలో ఉండే పరిస్థితులు ఎలా ఉండే సంఘటన ఐదు నాలుగు వేల సంవత్సరాలు పిత లగము రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ధర్మశాస్త్రగము పదిహేను వందల సంవత్సరాలు రెండు కూడితే నాలుగు వేల సంవత్సరాలు అవుతాయి ఇది పితలు యుగానికి సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి పిత్తలగములకు ధర్మశాస్త్రగానికి సంబంధించిన ప్రశ్న సమాచారము ముప్పై బైబిల్ పుస్తకాల్లో దాఖలు చేయబడింది నిన్ను పాతలి ఈ ముప్పై తొమ్మిది పుస్తకాల్లో మనం కాలం ప్రకారంగా విభజించి విభజించి వస్తాం వాస్తవానికి బైబిలు అంశకరమ అంశక్రమంలో రాయబడిందే కానీ కాలక్రమంలో రాయబడింది కాదు అంశక్రమంలో అంటే ఒక అంశం తీసుకుని ఆ అంశం మీద రాసిన సమాచారం దాన్ని అంశక్రమం అంటారు అలాగున్న బైబుల్ అంశక్రమంలో రాబడిన సమాచారం అంశక్రమంలో రాబడిన సమాచారము ఎన్ని వంద సార్లు నువ్వు వంద సార్లు జరిగినా కూడా నీకు కరెక్ట్గా అర్థం కాబట్టి అర్థం చేసుకోవడానికి ఏం చేస్తామంటే దాని కాలక్రమంలో విభజించబోతున్నా ఇప్పుడు కాలక్రమంలో ముప్పై తొమ్మిది ఏ కాలంలో పెడితే సెట్ అయిపోతుందో మీకు ఒకసారి కించే చూపెడతాను గుర్తుపెట్టుకోండి కాతని బంధన్ని పది భాగాలుగా విభజిస్తున్నాం కాతరి బంధన పది భాగాలుగా విభజించితే కాలంలో బైబుల్ని పెట్టచ్చు కాతరి పెట్టేయచ్చు మొదటిది మొదటి కాలం పదహారు వందల యాభై సంవత్సరాలు ముందు కాలం అన్నా అంటే డెలివరీన్ పీరియడ్ జల ప్రళయములకు ముందు కాలం పదహారు వందల యాభై సంవత్సరాలు ఆదాము వదులుకొని నవహు వరకు మధ్య మధ్య కాలం పదహారు సంవత్సరాలు ఈ పదహారు సంవత్సరాలు కూడా కేవలము ఏడు అధ్యాయాలు ఎనిమిది అధ్యాలు చెప్పేశారు ఆదికాలం ఒకటో అధ్యాయం నుండి ఎనిమిది అధ్యాయాల వరకు ఉన్న ఉన్న మధ్యకాలము పదహారు వందల యాభై సంవత్సరాలు ఆదావ నుండి నవహు వరకు దాదాపుగా పది తరాలు గడిచిపోయినాయి పది తరాలు కాబట్టి పది తరాలకు సంబంధించిందా ఈ కాలం సంఘ సంగతి అంతా ఆ దినాల్లో రచనలు ఉండేక సంగతం తెలుసుకోవడానికి రచనలు ఉండేక నేను పోయాను అనుకోలేకపోతే నా రచనలు ఉండే వెనక అలాగ రచనలు విడిచిపెట్టిన పరిస్థితులు ఉండేవా రోజుల్లో రచనలో లేని కాలం అది లేని కాలంలో పరమతుడి దేవుని యొక్క ఏం చేశాడంటే మనుషులు దీర్ఘకాలం బ్రతికించాడు ఆదాము పది సంవత్సరం పది తరాలు చూసేదానికి ఏం బతికే ఉన్నాడు మనిషి కాబట్టి ఆ ఏదంతోళ్ళు ఏం జరిగిందో అవ నిర్మాణం చేయబడక ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో ఒంటరిగా ఆదాము ఏదంతోళ్ళో తిరిగిన రోజుల్లో దేవుడితో తనకుండే సంబంధం ఎలాంటిదో మనుషులు తెలుసుకోవడానికి అనుకూలంగా తన తల తర్వాత తరములు వారు తెలుసుకోవడానికి అనుకూలంగా పరమదేవుడు ఏం చేశాడంటే మనుషులు దీర్ఘకాలం బ్రతికించాడు కాబట్టి ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు 30 సంవత్సరాలు బతికడే కష్టం ఎనిమిది రోజుల్లో తొమ్మిది సంవత్సరంలో తొంభై సంవత్సరాలు బ్రతికాడు ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో ఆదాము కుమారులను కుమార్తెను కంటూనే ఉన్నాడు ఎంతమందిని కన్నాడు నిజం మనకు తెలియదు మనకు లెక్కకు వచ్చినాడు ముగ్గురే ఎవరు కయ్యను హేబెలు ముగ్గురే లెక్కకొచ్చారు ఆదా పిల్లలు అంటే ఎంతమందిని కలిసాడో నాకు నిజంగా తెలియదు కుమార్లను కుమార్తెను అన్నాడు ఎనిమిది సంవత్సరాలు కంటూనే ఉంటే ఎంత మంది అనం పుట్టాడు అనేది మనకు తెలియని కార్యక్రమం ఇది పరిశుద్ధి అందువల్ల దేవుడు ఏం చేశాడంటే ఆ పని తక్కిన తెలియజేయకుండా తెలియడానికి అనుకూలంగా ఆ మనుషులు దీర్ఘికాలం బ్రతికించాడు తొమ్మిది వందల సంవత్సరాలు బ్రతికాడు అం పదితరాలు చూచాడు ఇది యాంటీ డెలిబియన్ పీరియడ్ సమాచారం తరువాత పోస్ట్ డెలివియన్ పీరియడ్ వచ్చింది పోస్ట్ డెలివరీ నెంబర్ టూ ఇది పోస్ట్ డెలివిరియన్ పీరియడ్ అంటే జలప్రదయా కాలం జలప్రదయం తర్వాత వచ్చిన కాలం నాలుగు వందల సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నవహు మొదలుకొని తెరహు వరకు తెరహు కుటుంబం వరకు నాలుగు సంవత్సరాలు జరిగింది వీరి కార్యక్రమం ఆది కాండం తొమ్మిదో అధ్యాయం నుండి పదకొండో అధ్యాయం వరకు కొనసాగింది మూడు అధ్యాయాలలో నాలుగు వందల ఇరవై సంవత్సరాల కాలం ఉంది నలభై సంవత్సరాల కాలం తరువాత మూడవది అబ్రహాము పిరవబడినది మొదలుకొని ఐగుప్తు చెరవరకు నాలుగు వందల సంవత్సరాలు బైబిల్ చెప్పిన సమాచారం ఆదాపు పిలవబండి మొదలుకొని నిర్దేశాన్ని తండ్రిని బంధుజన్లు వదిలిపెట్టి రమ్మని చెప్పిన కాడి నుండి అవి గుర్తు చాలా అంతమయ్యే వరకు నాలుగో ముప్పై సంవత్సరాలు ఇవి నాలుగో తన వాళ్ళు బయటకు వస్తారు సంబంధించి బైబిల్లో ఆది కన్నం పన్నెండో అధ్యాయం అధ్యాయం వారు నిర్గమకాండం ఒకటో అధ్యాయం నుండి పదిహేను అధ్యాయం వరకు ఉంటుంది కార్యక్రమం నాలుగు వందల ముప్పై సంవత్సరాల చరిత్ర ఆదికాండం పన్నెండో అధ్యాయం నుండి ఆదికాండం చివరి యాభై అధ్యాయం వరకు నిర్గమాకాండం ఒకటో అధ్యాయం నుండి పదిహేను అధ్యాయం వరకు ఇది బ్రహ్మ్యుడు అండి ఐగుప్తుచేవారు పన్నెమండం మూడో భాగం ఇది భయపడుతుంది ఐగుప్తర అయిపోయింది నెక్స్ట్ నాలుగవది ఐగుప్తర నుంచి బయటకు వచ్చిన మనుషులు అరణ్య ప్రయాణ కాలంలో ఉన్నారు నాలుగో నలభై సంవత్సరాలు అరణ్య ప్రయాణ కాలము నలభై సంవత్సరాలు ఇస్రాయలీలు తమ స్వదేశాన్ని వెళ్ళటానికి మధ్యలో పదకొండు రోజులు వాళ్ళు వస్తారు నడవటానికి పదకొండు రోజులు పడుతుంది యాగ పిల్లలు వెళ్ళి ధాన్యం కొనుకులు వచ్చారు మళ్ళీ వెళ్ళి ధాన్యం కొనుకులు వచ్చారు రెండు సార్లు రెండు పదకొండు రెండుసార్లు తిరిగిన కణాం దేశం నుంచి ఐగుత వరకు రెండుసార్లు తిరిగారు వాళ్ళు కానీ ఇసు విడిపి విడుదల చేయబడ్డ ఇసులు కణాం దేశానికి నలభై సంవత్సరాలు పట్టింది ఇది వరకు జరిగిన వారి అపరాధం జరిగిన దానికి ఈ దీని ఈ నాలుగో కాలానికి సంబంధించి నిర్గమ పదహారో అధ్యాయం నుండి నలభై అధ్యాయం వరకు లేవ కాండం పూర్తిగా సంఖ్యాకాండం పూర్తిగా ద్వితీయోపదేశ కారణం పూర్తిగా అయిపోయింది నలభై సంవత్సరాల కాలము చరిత్ర నలభై పుస్తకాలు ఉంది అరణ్య ప్రయాణ కాలం నలభై సంవత్సరాలకు నాలుగు పుస్తకాలు వచ్చాయి మోసే ఈ కాలంలో పుస్తకాలు రాశాడు ట్రెడీషన్ ఏం చెప్తుందంటే మోస చేతులు ఉండదే గ్రంథం కూడా రాయబడింది అని చెప్తారు అప్పుడు యోగనే పుస్తకం వచ్చేటప్పటికి ఇప్పుడు ఎన్ని పుస్తకాలు అయింది మీకు ఆదికాండమైంది దుర్గఖాండం అయింది ద్వితీయ సంఖ్య సంఖ్య ద్విదై ఐదు అయినాయి నెక్స్ట్ యోగ ఆరు పుస్తకాలు మనం అతను పెట్టేశాం అన్నమాట అతికించేసాం నెక్స్ట్ ఐదో భాగం ఐదో భాగంలో భూ ఆక్రమణక కన్నా దేశాన్ని ఆక్రమించుకోవడానికి యాభై సంవత్సరాలు పట్టింది కనాల్ దేశాన్ని ఆక్రమించుకొని స్వతంత్రించుకొని సొంతం చేసుకోవడానికి యాభై సంవత్సరాలు పట్టింది ఈ యాభై సంవత్సరాల చరిత్ర ఎకోశ గ్రంథంలో ఉంటుంది యాభై సంవత్సరాలు ఎకో్రంథం ఐదు అయిపోయినాయి నెక్స్ట్ ఆరవది న్యాధిపతుల కాలం న్యాయాధిపతుల కాలము నాలుగు వందల యాభై సంవత్సరాలు రమారమి పరుషు తప రమారామి నాలుగు వందల యాభై సంవత్సరాలు అన్నాడు అపరుషుల కార్యగ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చినలో న్యాయాధిపతుల కాలము రమారామి మూడు నాలుగు వందల యాభై న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు అనే పదిహేను మంది న్యాయాధిపతులు ఒక ఋతుగ్రంథం న్యాయధిపతుల కాలంలో ఋతుగ్రంథం ఎహూద్ అనే రెండవ న్యాయాధిపతి ఇస్రాయల్ మీదకి వచ్చినప్పుడు బయోబ్రాజ్ అయిన ఇగ్లోను సంహరించి ఋతుగ్రంథం జరిగినట్టు కథ గ్రంథం తెలియజేస్తుంటుంది ఋతు గ్రంథం మూడవది న్యాయధిపత్రుల్లో మొదటి న్యాయధిపత్రులు ఒకటో అధ్యాయం నుండి న్యాయపత్ర మొత్తం గ్రంథం ఋతుగ్రంథం మధుర మీరు ఒకటో అధ్యాయం నుండి పదో అధ్యాయం అని కదా న్యాయధిపతులు పదిహేను మంది ఇస్రాయిలను శత్రుల బాటి నుంచి నడిపించిన కాలం నాలుగు వందల యాభై సంవత్సరాలు ఎన్ని అయిపోయి ఇప్పటికీ కోటో అధ్యాయం పదిహేను వేశాం ఎనిమిదో అధ్యాయులు రజులు కావాలని కోరుకున్నారు ఎనిమిదో అధ్యాయం ఐదో వర్షాలు ఏమన్నారంటే మాకు రజులు కావాలని కోరుకున్నారు కొన్ని వెంట జరగలేదు కాబట్టి పదకొండు ఎనిమిదో అధ్యాయం పదో అధ్యాయం వరకు అయిపోయింది పదో అధ్యాయ రాజులు ప్రారంభమయ్యారు సౌరు మొదటి రాజు కాబట్టి హిబ్రి చరిత్రలో ఏడో భాగం ఐక్యరాజ్యకాలం ఏడో భాగం ఐక్యరాజ్యకాలం ఐక్యరాజ్యకాలం అంటే ఏదో ఇస్రాయల్ జా జనాంగం అంతరం ఒక రాజ్య కింద జీవించిన కాలం అన్నమాట ఐక్యరాజ్యకాలం ఇది రెండు నూట ఇరవై సంవత్సరాలు సౌలు నలభై సంవత్సరాలు దాబి నలభై సంవత్సరాలు సడోమా నలభై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు మొత్తం దీన్ని ఐక్యరాజ్యకాలం అంటారు అయితే నా మనవాళ్ళకి వచ్చింది న్యాయాధిపతుల కాలంలో ఎన్ని పుస్తకాలు వచ్చినాయి మీకు న్యాయధిపతులు ఒకటి రూత్ ఒకటి మధుర సమయాలు ఒకటో అధ్యాయం నుండి పదాధ్యాయం వరకు వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఐక్యరాజ్యకాలంలో మధుర సమయాలు పది నుండి ముప్పై ఒకటి అధ్యాయం వరకు రెండవ సమయాలు ఒకటి నుండి చివరి వరకు మొదటి రాజులు ఒకటి నుండి పదకొండు వరకు ఇది గ్రంథ విభజన క్రమ కాలక్రమంలో బైబిల్ని పెట్టేటం ఎలా బై కార్ కాలక్రమంలో ఎలా చదివితే బైబిల్ నీకు అర్థం అవుతుంది వరుసదే కాగితం అంటే కాగితం పేజీ అంటే ఫేజీ చదివితే ఎప్పుడు ఎవడు బైబిల్ అర్థం చేసిన వాడు నాకు కనబడలేదు వారికి ఒక మహనీ చెప్పాడు తన పుస్తకం రాసుకున్నాడు డెబ్బై ఎనిమిది సార్లు చదివాడు బైబిల్ మంద నుంచి డెబ్బై ఎనిమిది సార్లు చదివేది లెక్కేసుకున్నాడు పలు అందరికి పలు అందే వాళ్ళకి చదివేది డెబ్బై ఎనిమిది సార్లు లాక్ చదువుకున్న వాడికి బైబిల్ అర్థమైందండి గంట అర్థమవుతుంది డెబ్బై ఎనిమిది సార్లు చదివా కదా నేను చెప్పినప్పుడు రెండు సార్లు చదువు అర్థమైపోతుంది చదువు అర్థమైపోతున్నాను బైబిల్ చదవలసిన తీరు ఇది ఇది పాత వాళ్ళు చదవాలనుకుంటే నీకు అంతే కాదు చేతి తీరు ఇది ఇలా చదవకపోతే ఎంత పండితుడు ఎన్నిసార్లు అది కూడా బైబిల్ అర్థం కాదు అర్థం చేసుకోవడానికి గ్రంథం చదవలసిన తీరేది చెప్పారు ఇప్పుడు మీకు ఎన్నో బాగా వచ్చింది ఐక్యరాజ్యకాలం వచ్చింది ఐక్యరాజ్యకాలంలో శలు రాజయ్యాడు అది మొదట సమయాలు పదో అధ్యాయం నుండి అధ్యాయం వరకు శవులు కార్యక్రమం రెండు దాబీది రాజు అయ్యాడు శుల తర్వాత నలభై సంవత్సరాల కాలంలో దావీద్ రాజు అయిన తర్వాత రెండవ సమయడు దాబీది రాజు కారణం దైత నమ్మన వాళ్ళకించండి మొదటి నిర్వర్పార్థముడు దావీది యొక్క మత ప్ర మత చరిత్ర కాబట్టి మొదటి రెండవ రాజు చదివిన రెండవ సమీర్ చదివినప్పుడు మీరు ఏం చదవాలంటే మధుర దేవృతార్థం చదవాలా మొదటి రెండవ సమీర తప్పుడు తర్వాత దాంతో పాటు రెండు మధుర దేవతార్థం అదే సమయంలో కేర్తల కథ చదవాల ఎందుకంటే దావిది కేర్తల్లో డెబ్బై మూడు కేర్తలు దావేది కీర్తన నూట యాభై యావేది కాదు డెబ్బై మూడు కీర్తన రాసే దావేది అది కాబట్టి దావేది కీర్తనలో ఈ అన్వయ్ స్థానంలో చదవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడే చదివితే మనకే తెలియదు ఏదైతే వచ్చినట్టు తెలియతే భయముగా భయ జరుగుతున్నది ఏదో జస్ట్ న్యూస్ పేపర్ తిరిగేస్తున్నాం అన్నట్టుంటుంది ఇది న్యూస్ పేపర్ తిరిగేసేది కాదు గ్రంథాన్ని గ్రంథంగా చదవటం అనేది ఒక అవసరమైన అందువల్ల దావీద కాలంలో రెండవ సమయాలు దావీది రాజ్య చరిత్ర మొదటి దినవృత్తాంతములు దావీద మత చరిత్ర కీర్తలు దావీద భక్తి చరిత్ర అని సమాచారం అంత దావీకి సంబంధించినే కానీ నేను ఎప్పుడెప్పుడైనా కలిసాను మనం అలాగా అని అదీకు బైబుల్ ఎట్లాగ అర్థం అవుతుంది ఎలాగ అర్థం అవుతుంది ఏదో బైబిల్ ఉంది చదివేస్తే కాగితం జరగేస్తుంది కాగితం జరిగేస్తాం అంతే కానీ బైబిల్ చదవాల బైబిల్ చదివేవాడు ఇలా చదివితే బైబుల్ చదివినట్ లెక్క కాబట్టి దర్మీదు సమాచారంకి వచ్చినప్పుడు రెండవ సమయంతో దర్మీదు రాజ్య చరిత్ర ప్రారంభం అవుతుంది రాజ్య చరిత్ర సమయ గ్రంథంలో ఉంది అతని మత చరిత్ర దినోత్ మొదటి దేవుతాంత గ్రంథంలో ఉంది అతని భక్తి చరిత్ర కీర్తనలో ఉంది కాబట్టి ధర్మంద ఒకసారి తీసుకెళ్లి భక్తుల మీద మొత్తం అక్కడ పెట్టేయాలన్నమాట సెట్ల చేయాలి అప్పుడు నీకు బైబిల్ అర్థం అవుతుంది అర్థం అవ్వడానికి వీలుంటుంది నువ్వు బైబిల్ చదవాలి సంతృప్తి ఉంటుంది కాగితాలు అంటే కాగితాలు మీరు ఎప్పుడు బైబిల్ చదివారాయా అసలు వాస్తవ మాటకు వస్తే అది బైబిల్ చదవటం కాదు ఏమీ కాదు కవితం జరిగేసారు అంతే పరిస్థితి ఇది దావేశంగా చెప్పేదా నెక్స్ట్ సులభం నలభై సంవత్సరాలు తలప్పుడు దావి దానికి సులభన్ వస్తాడు మొదటి రాజుల గ్రంథం సులభం సమాచారం పదకొండు అధ్యాయాల వరకు సులభం సమాచారం అది రెండవ దినవృత్తార్థములు సులభం సమాచారం ఒకటి నుండి పది అధ్యాయాల వరకు మధురరాజు ఒకటి నుండి పదకొండు సులభను రెండవ తినృతార్థములు ఒకటి నుండి పది సులభను ప్రసంగి సామెతలు ప్రసంగి పరమ గీతం సులభం అని తీసుకడేద్దాం సులభం తీసేసాక కూడా పడేసేదాం అనమాట కాబట్టి మన గ్రహాన్ని మనం జాతక అని దాన్ని అర్థం అది సొలం తో చదివినప్పుడు సొలం సమాచారం చదవాలి ఎప్పుడైతే వచ్చినప్పుడు సామెత్రం చదివే తిరిగేస్తాం పుస్తకం తిరిగేస్తుంటాం ఏం చేయాలి తెలియదా గాంధీ గారి సాయంత్రం పుస్తకాలు డెవలప్మెంట్ తిరుగుతుంటే ఏముంది ఏం చదివాడు ఏం తెలియదు అది ఏం చదువుకోడో ఏం తెలియదు తెలిసిన సమాచారం కాదు కాబట్టి ఒక వ్యక్తి గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు గ్రంథాన్ని గ్రంథంగా చదవటం నేర్చుకోవాలి ఎక్కడికక్కడ విభజన జరిగిపోతుంది ఆటోమేటిక్గా నా గొడవ అర్థం కదా జనానికి అర్థం కాకపోతే నీకు సంగతి ఇంకా నేనేం చేయగలను దేని దాన్ని విభజించి నీ పెడుతున్నాను ఇది సులభను ఇది దావీదు ఇది సవులు ఐక్యరాజ్యకాలం అయిపోయింది ఐక్యరాజ్యకాలం అయిపోయిన తర్వాత సవులు చేసిన దుష్కార్యము ఉన్న దేవుడు సులభి ఎందు పదకొండు రాజ్యాన్ని చెప్పాడు సమాజం సౌర సౌరు అని ఎందుకు ఇష్టపడలేదు సోమంటే సొలమాన్ అంటే ఎందుకు ఇష్టపడలేదు దేవుడు మొదటి రోజులు పదకొండు రాజ్యం చెప్పాడు నా సౌల్యం సొలమాన్ అంటే నాకు ఇష్టం లేకుండా పోయింది అలా కాబట్టి వాస్తవానికి ఏం చేశాడంటే ఏం చేశాడంటే రాజ్యాన్ని భవిష్యత్తున్నా ఇసుల రాజ్యం ఐక్యరాజ్యంగా ఉండదు మీదట రెండు ముక్కలు చేసేస్తున్నా అలా పెంచేస్తున్నాను పన్నెండో అధ్యాయంలో ఏం జరిగిందంటే మద్దతు రాజులు ప్రతి పన్నెండో అధ్యాయంలో అహి అనే ఒక ప్రవక్త ఉన్నాడు ఆ దినాల్లో అహి అనే ప్రవక్త సులమాను పనివాడిని ఎరువు బొమ్మును ఒంటరిగా ఫలంలో కలుసుకున్నాడు ఒంటరిగా ఫలంలో కలుచుకొని కొత్త మంట మీద అతను చూసి నిలబెట్టి పై వస్త్రం లాగేసి పన్నెండు ముక్కలు చీల్చేశాడు చీంచేశాడు పన్నెండు ముక్కలు పన్నెండు ముక్కలుగా చీంచేసి రెండు ముక్కలు చేతులు పెట్టుకొని పది మొక్కలు అతను చేతికిచ్చి ఇది కూడా ముక్కలు తీసుకోవాలి విభాగాన్ని చెప్తున్నాడు అంటే ఇక మెద స రాజ్యాన్ని నేను చినిపించింది పది బాగా ఇస్తాను అతను విగ్రహానదం చేసిన కారణానాన్ని అతను నాకు ఇష్టం లేకుండా పోయింది నాకు గుడి కట్టాడు నాకు గుడి ఎదుట దేవత తన దేవత భార్యలో దేవతలకు గుడికి గుడి కట్టాడు అక్కడ పూజ చేయడం నాకు పూజ చేసాడు అక్కడ కాబట్టి అతను నాకు చేశాడు రాజ్యం చూడు చింతేస్తున్నా నా సేవకు దావితే నేను నిబంధన చేసుకున్న శాశ్వత మళ్ళీ మన నిబంధన అతనికి ఒక గోత్రం నుంచిపోతున్నా ఎదిసినే కోరుకున్న పట్టిన కొరకు దావేదలు కోరుకున్నాక రెండు సమాచారం అతనికి రెండు కొత్తలు అతని చేతికి చేసి పిల్లలు పది కోతలు ఎక్కించేస్తాను అయితే ఒక మాట గుర్తుపెట్టు నేను ఇక మీదట నా మార్గాన్ని విడిచిపెట్టి విగ్రహాలను తప్పు తిరగకుండా ఉంటే నా మార్గంలో ఉంటే దా మీ సింహాసం ఎలాగే అలాగే శాశ్వతంగా ఉంటుంది నీకు రాజ్యం ఏం బాము అని సులమాన్ పనులు బలమైన పనులు చేసేవాడు నేను బలమైన పనులు నాయకుడు సులమాన్ దాసుడు ఇతను ఎరో నేను రాజుగా చేయబోతున్నా సులమాన్ తీసైపోతున్నా సులమాను దావేది చేసిన నిబంధనల కోసం అడిగేసారి నేను అతని ముఖం చూసి దావేది ముఖం చూసి అతని గోత్రి మార్ని రెండు గోత్రలు ఇస్తాను దీపం నిలబెడతా దీపం రాజిపోకుతాను జాగ్రత్తగా వేలు చేయమని చెప్పేసి వెళ్ళిపోయాడు తమిళతో వెళ్ళిపోయాడు ఐ గుర్తుకు పారిపోయాడు సలో తెలిసింది ఐ గుర్తుకు పారిపోయాడు ఈ మనిషి తెలుగు వచ్చే వరకు ఈ కార్యక్రమాలు అంత సెటిల్ విభజన జరుగుతుంది ఇప్పుడు పరమదేవుడు స్వయంగా ఇస్రాయల్ రాజ్యాన్ని రెండు పేరుకులు వేసి దాన్ని విభాగ రాజ్యకాలం అన్నారు ఈ విభాగ రాజ్యకాలము తొమ్మిది వందల నలభై ప్రాంతంలో విభాగ రాజ్యకాలం జరిగింది సో మన ప్రభుత్వం అయిపోతుంది వివాహ సులోమాను కుమారుడైన రహబాము రాజ్యానికి వస్తాడు కొరకాయ కొరకార్రాడు బుద్ధులు కలిగిన రెహబాము రాజ్యానికి వస్తాడు అక్కడ ఎర్రబాబు వచ్చేశాడు ప్రజలు పంటాంశంగా చేసే కార్యక్రమాలు కొనసాయి నివుడు రాజ్యాడు కాబట్టి పది భాగాల మీద రాజు సులభ సేవకుడైన రెహం ఎనూ అయితే సులభను కుమారుడైన మనుషుడైన రెహబము రెండు భక్తులు ఫస్గా యూధా దేశం ఇస్రాయల్ దేశమైన రెండు దేశాలుగా విభాగించబడ్డాయి దీన్ని విభాగ రాజ్యకాలం అంటారు విభాగ రాజ్యకాలము ఇస్రాయల్ విభాగ రాజ్యకాలం యూధ విభాగ రాజ్యకాలం ఈ వీధుల భాగం ముందు ఇస్రాయలీలు ఏడు వందల నలభై ప్రాంతంలో ప్రారంభమై తొమ్మిది వందల నలభై ప్రాంతాలు ప్రారంభమై ఏడు వందల ఇరవై ఒకటి దాకా కొనసాగారు రాజ్యంగా ఏడు వందల ఇరవై ఒకటిలో అశ్వను రాజు వచ్చి వాళ్ళు జయించిన ఇతర దేశాలు తెలుసుకున్న మనుషులు తీసుకువచ్చి ఈ దేశం నాకుతారు స్థానికులు బయటికి వెళ్ళిపోయి స్థానికులు కానీ ఇతర దేశం పక్క దేశం వాళ్ళు ఇస్రాయల్ దేశంలో నివాసం చేస్తుంటారు విభాగ రాజ్యకాలంలో అయిపోయిన తన కార్యక్రమం దీనికి సంబంధించిన బైబులుగా జాతీయ గుర్తుపెట్టుకోవాలా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది చీల్చేసి బాగా ఇంకేస్తే చూపెట్ట గంగారెడ్డాక్క మొదటి రాజులు పన్నెండో అధ్యాయం నుండి చివరి వరకు రెండవ రాజులు మొదటి నుండి వరకు ఇస్రాయల్ దేశం ఆ రాజ్య భాగాన్ని సంబంధించిన కాదు పద్దెనిమిది అధ్యాయాల్లో వారు చేరుకుని పోతారు కాబట్టి రెండో అధ్యాయం పదకొండు పన్నెండు మూడు కాదు దినవృత్తాంతముల్లో రెండవ దినవృత్తాంతం పదకొండు అధ్యాయం నుండి ఇరవై ఐదో అధ్యాయం వరకు ఇస్రాయల్ దేశం కొనసాగుతుంది యోగా దేశానికి వచ్చాం యోగా దేశానికి వచ్చినప్పుడు యోగా దేశంలో రెండవ రాజులు నా మొదటి రాజులు ప పన్నెండో అధ్యాయం నుండి చివరి వరకు రెండవ రాజులు పూర్తిగా ఇరవై ఐదు అధ్యాయాల వరకు రెండవ దినవృత్వంతులు ముప్పై ఆరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఇక్కడ ప్రవక్తలు యషయా మీ పైగా ఆమోసు తర్వాత తర్వాత యోషియా యోషియా యోషియా యోషియా యోనా ఆమోసు ఇస్రాయల్ దేశానికి సంబంధించి ఇస్రాయల్ దేశానికి సంబంధించి యోషియా కరెక్ట్ ఆమోసు మెక్క ఒకటి రావాల మేక ఏదో రేసేవాడు యషియా మేకా సమకాలికులు ఎషియా మేక దానికంటే ముందు యోన ఉన్నాడు యోన ఆశ కాబట్టివనా యోషియా యోషియా బైబిలిటీ పుస్తకాలు నేను పేరు చెప్తొస్తాను ఒకసారి తప్పు చెప్పేది నేను ఇండెక్స్ చూడండి ఈ మీయా రెండు పక్కలు పడతాడు ఏషియా మీక ఏషియా ఇద్దరు సమకాలికులు ఆమోసు హోషియా యువత దేశంలో పడతారు యోగా దేశంలో జాతి కుటుంబ రాసుకోండి ఏషయా యోబేలు ఆమోసు మికా నహూము హబ్బకుకు జఫన్యా వచ్చేస్తారు అంటే విభాగరాజ్యకాల వీడికి సంబంధించిన కార్య యువత ఇస్రా యువత రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఇస్రాయల్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఓషయా ఆమోషు యోన ఇక్కడ ఎక్కువ మంది ప్రవక్తులు ఉంటారు ప్రవక్తులు ఈ యువత దేశానికి సంబంధించిన ఆ దేశానికి సంబంధించిన ప్రవక్తులు ఎక్కువ మంది ఉంటారు కానీ ఇస్రాయల్ దేశ సంబంధించి రెండవ రాజులు ఇరవై ఐదవ అధ్యాయంలో చాలా చష్టం చదువుతాం యోనాన్ని ప్రవర్తనలు గద్భిలో తెలియజేస్తుంది రెండవ రోజుల్లో మోడర్ యోన పద్నాలుగు ఇరవై ఐదు థ్యాంక్ యూ పద్నాలుగు ఇరవై ఐదు సమాచారం గత్తహేర్ ఊడివాడైన మి పుట్టిన యోనా ప్రవర్త ద్వారా ఇస్రాయలు దేవుడు అని ఒక సెలవు ఇచ్చిన మాట చొప్పున అతడు అమాతలకు పో మార్గం వల్ల మొదలుకొని మైదాన సభద్ర వరకు ఇస్రాయల్ వారి సరిహద్దుల వద్ద మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు యోన ఇస్రాయల్ దేశ ప్రవక్త పద్నాలుగు ఇరవై ఐదు రెండవ రాజులు పద్నాలుగు ఇరవై ప్రవక్త యోనా యోనా ప్రవక్త ఇస్రాయాల మధ్యలో ఉన్నాడు ఆయన ప్రత్యేకించి యోనా ప్రవచనము ఇతను అన్ని దేశముల ప్రవక్త అన్ని దేశాల ప్రవక్త అంటే నినవే పట్టణానికి యోనా ప్రవక్త వెళ్ళాడు నినవే అశ్వరు దేశం అశుర్ ప్రవక్త నోయ్ యోన అఫీషియల్ గా అసూర్ ప్రవక్త ఇస్రాయల్ దేశంలోనే పుట్టి పెదిగిన వాడితో రెండు ఓబద్య ఓబద్య ఏదో దేశపు ప్రవక్తము అసూర్ దేశ ప్రవక్త ముగ్గురు అన్ని దేశ ప్రవక్తలు ఉన్నారు అన్ని దేశ ప్రవక్తలు ఎవరంటే ఓబద్య ఒకడు ఓబద్య ఏదోమనకు ప్రవక్త ప్రవచనం చేసేవాడు యోనా ఇస్రాయేల్లో పుట్టి పెదిగి అశ్వరుకు ప్రవక్త అయ్యాడు నహును ఇస్రాయల్ రాష్ట్రానికి ప్రవర్త అయ్యాడు ముగ్గురు అన్ని దే దేశాలు ప్రవక్తలు మిగిలిన వారందరూ ఇస్రాయెలు యోనా దేశంలో సెటిల్ అయినటువంటి వీళ్ళంతా కాబట్టి అన్ని విభాగ రాజ్యకాలంలో ఏం జరుగుతుందంటే మొట్టమొదటి చెప్తారు మిర్థార్థులు విభాగ రాజ్యకాలానికి సంబంధించి రాజ్యం విభజింపబడినప్పుడు మొదటి రాజులు పన్నెండో అధ్యాయం నుండి విభాగరాజ్య కాలంతో ప్రారంభమైంది విభాగరాజ్య కాలంలో పన్నెండో అధ్యాయ నుండి చివరి వరకు రెండవ రాజులు ఇరవై ఐదు వరకు రెండవ దినవృత్తాంతములు యువదా దేశానికి వచ్చింది ఏదో దేశానికి సంబంధించింది ఏదో రెండవ దినవృత్తాంతములు రెండవది యువదో దేశానికి సంబంధించి రెండవ రాజు భద్రత రాజులు రెండవ రాజులు ఒకటి నుంచి ఇరవై ఐదు రెండవ తరవ తులు ఒకటి నుండి ముప్పై ఆరు దాంతోపాటు దేశ ప్రవక్త మేకా నహుము హబక్కు జఫన్యా మేకా నహుము హబక్కు జఫన్యా అనేవాళ్ళు యూతా దేశ ప్రవక్తలు ఇది మీ ఆ రెండు దేశాల్లో ప్రవచ్చించిన వాళ్ళు ఇస్రాయల్ దేశంలో ప్రభుత్వ దేశంలో ఈ యూత కూడా ప్రవక్తగా ఉన్నాడు రెండు దేశాలకు సంబంధించిన ఇది విభాగ రాజకారాలకు సంబంధించి ఈ భాగరాజ్యం తర్వాత తొమ్మిదవ కార్యక్రమం చరకాలము అంటారు అది ఈ దేశం వాళ్ళు అవి ఈ బబులౌన్ షాక్ పెడింది చరకాలం అంటారు బబుడోన్ షాకి వెళ్ళిన కాలం బొబులోని షా డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఈ చరకాలము ఈ చరకాలకు సంబంధించి ఇర్మ చర్లు చరకాలకు సంబంధించిన వండుకబడతాడు దాని ఇహిస్కేలు చరకాలకు సంబంధించిన మనిషి ప్రవర్తన దానియాలు ఇసుకలు విలాపవాక్యములు చరకాలకు సంబంధించిన కార్యక్రమాలు చిన్న డెబ్బై సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి వస్తారు పదో భాగం చరణానంతర కాలం అంటారు చరాంతర కాలంలో మనకు తెలిసిన హగ్గయ్యి ఉంటారు ఎస్తేరు ఎజ్రా నెహమేలు ఉంటారు ఆ తర్వాత చివరిగా మలాఖి ఉంటాడు మలాకి ఎజ్రా నిహమయా ఎస్తేరు అనే పుస్తకాలు కూడా ఈ ప్రాంతంలోకి వచ్చేస్తాయి శరణి చరణాంతర కాలం శరణాంతర కాలంలో మూడు చరిత్ర పుస్తకాలు ఏంటవి ఎజ్రా ఎస్తారు ఎస్తారు నేమే ఎస్తే యజ్రా నేహిమే ఎస్తారు మూడు చరిత్ర పుస్తకాలు ఉంటాయి రెండు ప్రవక్తుల పుస్తకాలు ఉంటాయి ముగ్గురు మూడు ప్రవక్తల పుస్తకాలు ఉంటాయి ప్రవక్తుల పుస్తకాలు ఏమవుతాయి అగ్గయ్యి జకరి మలాగి మూడు పుస్తకాలు ఉంటాయి ముప్పై తొమ్మిది పుస్తకాలు అయిపోయాయి మీకు ముప్పై మూడు పుస్తకం ముప్పై తొమ్మిది పుస్తకాలు రాకపోతే ఏదైనా ఎక్కడైనా పొందండి పోయి దాటిందమ్మా జాతర చూడండి విలా వాక్యాలు బడేషన్ చరాత్రకాలం సమాచారం కదా అది చరకాలు ఉంది అది విలాపవాక్యాలు చరకాలు ఉన్నాయి ఇర్మియా దానియాలు ఇసుకాయలు విలాప వాక్యములు చరకాలను చదువు వెళ్ళారు కాబట్టి ఈయన విలాఫం చేశాడు మహానుభాడు వెళ్ళాన్ని విలాఫాయాలన్నాడు ఇన్మే గారిది పుస్తకం కాబట్టి మీరు బైబిల్ చదివినప్పుడు ఏం చేయాలంటే కాలక్రమలో చదివితే పిచ్చులు ఉండిపోతుంది అంశక్రమలో చదివితే పిచ్చులు ఉండదు పిక్చులు లేదు దాంట్లో అందువల్ల మనుషులు బైబిల్ చదివి కూడా ఉంటారు ఏం చదివామో ముందు ఇక్కడ చదివిన తర్వాత మళ్ళీ మర్చిపోయి పరిచేస్తూ మళ్ళీ చదివినాయి మళ్ళీ రూపొంది పండుగ పట్టి ఏంటి అంతా ఇందుకోసం చదివి తెలియట్లే పరిస్థితి అలాగే దగ్గర బయట పరమ కేంద్రంలో ఇంక ఇప్పుడు పరమ కేందండి సొల్వారి కాలం బడింది ఐక్యరాజ్యకాలంలో మూడవ ఆయన ఆయన ప్రశ్నలు ఏమైనా ముప్పై తొమ్మిది పుస్తకాలు పూర్చి మీ ప్రశ్నలు ఏమైనా ఏ పుస్తకం ఎక్కడ పోవాలో శాకాలము డెబ్బై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఐదు వందల ముప్పై ఆరు కి సరైపోతుంది ఐదు వందల ముప్పై ఆరు బీసీకి సరైపోతుంది దానికి డెబ్బై మూడు సంవత్సరాలు ముందేసుకోండి ఆరు వందల అరవైకి చేస్తారు చెర ప్రారంభం అవుతుంది క్రిస్టం ఆరు వందల అరవై ఆరుకి చర ప్రారంభం అవుతుంది బంగుళూరు చర ప్రారంభం నుండి ముప్పై సంవత్సరాలు కూడితే మేము తీసేస్తే అటువంటిగా సమాచారం వస్తుంది ఐదు వందల ముప్పై ఆరుకు వస్తాం మనం ఐదు తర్వాత ఇస్రా స్వదేశానికి వచ్చేస్తారు ఇప్పుడు ప్రపంచ చరిత్రని నడిపించే వాళ్ళు పారశేక దేశం రోజైన పోలీసులు నడిపిస్తున్నాడు పారశేక దేశం రోజైన పోలీసు ఆధ్వర్యంలో దేవాలయం తిరిగి కట్టబడుతుంది రమారామి ఒక యాభై వేల మంది చర దేశంలో చెదిరిపోయిన ఇస్రాయిల్ యాభై వేల మంది యనుషన్ చేస్తారు ఈ యాభై వేల మందితో ఎరుషు చెందిన జనాంగంతో దేవాలయ నిర్మాణ కార్యక్రమం పూర్తి అవుతుంది కాబట్టి నిరుపబర్యంలో కోరేషు యొక్క అగ్ని మేరకు చట్ట చట్టం మేరకు మనుషుడు బబులో నుండి బబులోని రాజ్యం ఇప్పుడు బబులో నుండి గెలిచిన కొరేషి దేవుడు మందికి మధ్య కాపీరిగా ప్రవచించబడిన వాడు యశగ్రంథం నలభై నాలుగో అధ్యాయంలో కోరిషిని గురించి గంభీరంగా పడుతాయి యశగ్రంథం నలభై నాలుగో అధ్యాయం దేవుడి చిత్తమంతా నెరవేర్చేవాడంటే అతను ఎలా చెబుతాన్ని తెలియజేశాడు నలభై మూడో అధ్యాయుడు చివరి భాగము పొరేషు దేవుడు పిలిచిన కార్యక్రమం మందకాపరి నెరవేర్చేవాడని నేనే నేను చెప్తున్నా సమాచారం అండి కాబట్టి కోరేశులు తన మంద కాపరిగా దేవుడు ఏర్పాటు చేసి బొబ్బలూరు సామ్రాజ్యం మీద జయమనుగ్రహించి బాధీ పార్షికలకు బాధి పార్షిక ఐక్యరాజ్యాన్ని రాజ్యం స్వాధీనం దేవుడు ప్రపంచాన్ని ప్రత్యేకించి మాది పార్షికమనే రెండు కొమ్మరు గల పొట్టేళ్ళు అది రెండు కొమ్మలు కొమ్మరు గల పొట్టేలుగా దాన్ని సూచించి చూచించాడు దాని యొక్క ఎనిమిదో అధ్యాయంలో ఈ రెండు కొమ్మలు ఒకదానికంటే ఒకటి ఎత్తైంది మాది దేశము పార్షిక దేశము పార్షిక దేశము ఎత్త మాదిల కంటే బలమైంది పటిష్టమైంది కాబట్టి కొరేషి యొక్క ఆధ్వర్యంలో పరమాన్ దేవుడు ఇస్రాయల్కు ఐగుతులు బైబు బబ్బులో నుంచి విడుదల ప్రకటించేసి మీ స్వదేశాలకు ఎండిపోండి మీ దేవుని కోరుకొని ఆడని చెప్పి ఎద్దులో కదా ఒకటి దేవుడు సమాచారం ఎద్దులో ఒకటిలో మధుర నుండిలో ఎక్కడ ఎక్కడ సంబంధ కనెక్షన్ ఉండే జాతీయ గ్రంథాలను ఇష్టపడి విసిరబడేసాడు ఆయన మనం జాతీయ వర్ష నేను పెట్టుకుని జాతీయ పెట్టుకోవాలి అదే స్టడీ అంటే చదువు వార్ మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చకైవ్ అతడు రాజ్యమంత్రి చాటింపు చేయించి రాత మూలము ఇట్లా ప్రకటన చేయించింది రాజేసు ఆకాశ మందుల దేవుడైన సకల జనులను వశము చేసి యోధా దేశ మందుల యర్షిలేములో తనకు మందిరము కట్టించావునా ఎవరు ఆయన జనుడై ఉన్నారో అన్నారు యువదేశం ఇస్రాయలు దేవుడు దేవుడు వరకు తోడైరాంతర కాలంలో జరిగిన కార్యక్రమం చాలాంతరం అయిపోయిన తర్వాత నెహమ్య ఇస్తేరు అనే చరిత్ర పుస్తకాలు అగ్గయ్యి జక్కర్య మనకి అనే ప్రవర్తన పుస్తకాలు ఈ కాలానికి సంబంధించినవి దీనికి ఎనిమి గ్రంథకి యశా కనెక్షన్ ఉంటాయి ఇది పరిస్థితి మీకు లాస్ట్లో రాసింది ముందుకు వచ్చేసి అంశక్రమంలో పెట్టారు నాయన ఎలాగంటే అంశక్రమం ఎలాగంటే జాతి గుర్తు పెట్టుకోండి ముందు ధర్మశాస్త్రము ఐదు పుస్తకాలు అది కాదు నేనుకోకుండా ఐదు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం తర్వాత చరిత్ర పుస్తకాలు పన్నెండు వర్షాలు పెట్టారు అందుకని ఐదు మంది ఆ తర్వాత ప్రభుత్వ పుస్తకాలు పది పదిహేడుగా తర్వాత అలాగా దానివల్ల అంశక్రమంలో ఏర్పాటు చేసిన ఉదాహరణ బట్టి పుస్తకాలు మార్పు ఇప్పుడు మనం చంద్ర క్రమంలో ఆలోచన చేస్తే ఎక్కడెక్కడ సందుకొని జాగ్రత్త పెట్టుకుంటే మీకు ఇది వండుకో సర్దుకో సమస్య వండుతా ముందు వెనకలు వచ్చిన ఉద్దేశం ఏంది ఇదే పరిస్థితి ఇంకేం లేదు పండితులు ఏం చేశారంటే అంశక్రమంగా ఆలోచన చేశారు అంశ అంశాలు వారిగా పెడితే ఎలాగొస్తుంది కాలక్రమంలో పెడితే పుస్తకాలు చాల్సి వస్తుంది చుంచి తగ్గటప్పు అతికించాల్సి వస్తుంది అందువల్ల తెచ్చి అతికించి ఆలోచించడానికి చేయకుండా పండితులు ఏం చేశారు అంటే పుస్తకాలు ఎన్నో చోట్లు వచ్చిన తర్వాత ఏది న్యాయమైన వాళ్ళు ఉద్దేశించారో అంశక్రమంలో పెడితే క్రమంగా ఉంటాయి ముందు ధర్మశాస్త్రము రై చరిత్ర పుస్తకాలు తర్వాత ప్రవక్తలు ఆ తర్వాత వీళ్ళు చెప్పాడు సాహిత్యం సాహిత్యంలో యోగ్రంథము సామెతలు కేతలు పసాంగి పరమగీతాలు వెళ్ళిపోయాయి ఇది సాహిత్యం ఇస్రాడి సాహిత్యం అంటుంది దీన్ని అంతవలన సాహిత్యాలందరూ ఒకసారి లిస్టులో పెట్టేసి వర్షం పెట్టేశారు కాబట్టి మామూలుగా గ్రంథంలో వాళ్ళు చేసిన పరిపద్ధతి ఏంటంటే ముందు ధర్మశాస్త్రము తర్వాత ఇస్రాయల్లో చరిత్ర ఆ తర్వాత ఇస్రాయల్లో సాహిత్యము ఆ ప్రవక్తలు ఆ ముందు సాహిత్య పెడు తర్వాత ప్రవక్తను పెట్టాడు ముందు సాహిత్యము సాహిత్యం తర్వాత ప్రవక్తలు అలా పెట్టారు అనమాట అందువల్ల పుస్తకాలు టీ తర్వాయి తప్ప వాస్తవాది కాదు ప్రకారం పెట్టుకొని చదివితే మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ కా రీపీట్ చేయకుండా అవసరం వచ్చినాయి సీన్ వరకు మనకు కళ్ళ ఎదుట డిస్ప్లే అవుతుంది అన్నమాట కాబట్టి కళ్ళ ఎదుట చరిత్ర డిస్ప్లే కావాల్సిన అవసరం ఉంది దానికోసం ఈ రూపంగా చదవాల్సిన అవసరం ఉంటుంది దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా మీరు ఇవ్వాలి సతీన పద్ధతిగా చదవటం లేక మీదట ఫ్రెష్గా స్టార్ట్ చేయాలా దీన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే అప్పుడు క్రమబద్ధంగా గ్రంథం మనకు వెనకనేది డిస్ప్లే అవుతుంది వాడి ఇబ్బంది పండితులు ఇబ్బంది వాడు ఇబ్బంది వేరు మన ఇబ్బంది మన వేరు వాడి ఇబ్బంది ఏంటంటే పుస్తకాలన్నింటినీ ముప్పై ఐదు సంవత్సరాలు పుస్తకాలు ముట్టేసారు దీన్ని ఎలాగో కేసు ఒక బైబుల్ చేయాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంశాల ప్రకారం చేద్దాం అన్నారు అంశాల ప్రకారంలో మనం అంశ అంశాలు అంశాలంటే మనం ధర్మశాస్త్రము తర్వాత ఇస్రాయల్ చరిత్ర మూడవది సాహిత్యము నాలుగోది ప్రవక్తలు ఇది మనకి ఈజీగా ఉంటుంది అని పండితున్నా ఏం చేశారంటే బైబిల్ లేదా ఉత్పాదన మీద ఇలా కూర్చేసి ఆయన పెట్టేశారు చదువుకున్న వాడికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇలా చదివితే ఎప్పుడూ బైబిల్ అయితే అర్థమైతే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసాం అన్నమాట చరిత్రలో దాన్ని ఆతికించి పెట్టేశాం ఇలా చదివితే కరెక్ట్గా అర్థమవుతుంది ఇబ్బందే ఉండదు ఎనభై ఏడు బైబిల్ చదివి ఆయనకు కూడా రెండుసార్లు ఇలా చదివితే తెలిసిపోయి ఆ ఎనభై ఏడు సార్లు చదివిన బాయ్ బైబుల్ నాకు తెలుసు నేను చూశాను ఈ డేట్ డేట్ వరకు నెంబర్ వన్ నేను అలాగా అది మామూలుగా చదవడం మాకు కాళ్ళు ఉంచి చదువుతాడు మాకు కలించుకుంటే బైబుల్ చదవడం అర్థమైందా ఎందుకు అర్థం కాలేదు పరిస్థితి అంతకంటే మనుషులు జ్ఞానం తక్కువ అర్థం కాకుండా పోవటం కాదు మొన్న పరిస్థితి అది కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇబ్బంది కాదు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగారు ఇప్పుడు నేను ఎవరు మాట్లాడదా ఓకే మనోజ్ ప్రశ్న ఉందా అది కొంచెం ఫ్రెష్ ఫ్రెష్నా ఇప్పుడు మీద రాశారా కొంచెం బోర్ లేదు ఇక్కడ నేనే రాశానులే వీటిని నేను రాసిచ్చా ఇబ్బంది ఏమి లేదు మీరు పుస్తకాలు చదువుకోవచ్చు మన పుస్తకంలో వస్తుంది కదా రాలేదా చూడలేదా మీరు దాన్ని మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు యజమాని చూడపోతే ఇంకెవరు చూస్తారని కదా కదా చూడాలి చూసి లేకపోతే ఒకసారి చూసి లోపం ఉంటే నేను తీసి నీట్ చేస్తాను వీటిని కూర్చొని తత్వం మేము కానీ టూ వస్తువు మస్తుంది దాంట్లో నీట్గా కరెక్ట్గా నేసి రాసి పెట్టేసి ఇబ్బందులు ఇంకా బ్రేక్ కావాలి మీకు తీసుకుంటే మనం కూర్చుంటాం